జై గురుదత్త యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం పద్నాలుగవ భాగం అది అరొర ఆలోచనతో అడిగేసింది వరం ఏమందంటే బ్రహ్మదేవా నాకు నా పేరుకు తగ్గట్టుగానే విషూచి అనేటువంటి వ్యాధి యొక్క రూపం రావాలి విషూ అంటే తమకు తెలుసు కదా కలరా వ్యాధి కలరా వ్యాధి యొక్క స్వరూపం నాకు రావాలి విష్ణుజీ అంటే తమకు తెలుసు చిన్న సూది అని అర్థం ప్రజలు ఆ పేరుతో ఉంటారు కనుక నాకు సూది యొక్క రూపం కూడా రావాలి ఆ రెండు రూపాలు గనక కలిసి ఉంటే నా కోరికలన్నీ తీరుతాయి బ్రహ్మదేవా అంటోంది ఆ కర్కటి రాక్షసి బ్రహ్మదేవుడు చాలా తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నాడు అమ్మాయి అని వెంటనే ఒప్పేసుకున్నాడు ఒప్పుకున్నవాడు అక్కడితో ఆకుండా చాలా సంతోషంగా పుత్రి అని పిలిచాడు అమ్మాయి అని అని పిలిచాడు మరి ఈ వరం కోరేటప్పటికీ ఆయనకి అంత సంతోషం ఎందుకు కలిగిందో ఏమిటో కానీ ఆయన ఏమన్నా అంటే పుత్రి నువ్వు పాపాత్ములను పీక్కు తింటే కొంతవరకు నయమే కానీ నువ్వు అక్కడితో ఆగవు పుణ్యాత్ములను కూడా పీడిస్తావు నీ వరస నాకు తెలుసు కనుక పుణ్యాత్ముల కోసం నిన్ను నివారించేందుకోసం అంటే పుణ్యాత్ముల్ని పీక్కు తినకుండా నిన్ను అడ్డం పెట్టేందుకోసం ఒక మంత్రం తయారు చేశా కావాల్సిన వాళ్ళకి ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు నాకు కావాల్సిన వాళ్ళకి అయితే ఆ మంత్రం ఏమిటో నువ్వు కూడా తెలుసుకో అంటూ ఆ మంత్రం ఏమిటో ఆ రాక్షసి కూడా చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పి ఈ మంత్రం జపించే వారి జోలికి నువ్వు పోబోకు పోతే నీకే ప్రమాదం వస్తుంది అని చెప్పేసి ఆయన అయిపోయాడు ఈ రాక్షసి చాలా సంతోషించింది ఆయన ఎవరికో బ్రహ్మదేవుడు స్వయంగా ఈ మంత్రం చెబితే కదా అప్పటిదాకా మనకి జిక్కేమిట్లే మనం హాయిగా లోకాలన్నింటిని పీక్కు తినేసేయచ్చు ఆకలి తీరిపోతుంది అని ఆ రాక్షసి తనలో తనే మురిసిపోతూ ఉండగా ఉండగానే చూస్తూ ఉండగానే పెద్ద కొండంత ఉన్నటువంటి ఆ రాక్షసి యొక్క శరీరం క్రమక్రమంగా సన్నపడిపోయింది సన్నపడిపోతా పోతుంది ఇంకా చూస్తూ ఉండగానే అంత కొండంత రాక్షసి కాస్త చెట్ంత అయిపోయింది ఏనుగంత అయింది మనిషి చివరికి సూదు కోరుకుందిగా వరం సూది మనలాగా అయిపోవాలని సూది మనంతా అయిపోయింది చూస్తున్నాగానే రామా గమనించు ఇదంతా కూడా రాక్షసి యొక్క సంకల్పం వల్ల తయారైన రూపమే అని నువ్వు గుర్తుంచుకో గుర్తుపట్టుకో గుర్తు ఆ రాక్షసి ఇప్పుడు చిన్న ఇనప సూదిలాగా కనిపిస్తోంది అందులో ఇనుము ఎంత మాత్రం లేదు ఇది కూడా ఒక రకమైన భ్రాంతే ఈ సూది రూపానికి తోడు సూక్ష్మమైన రోగరూపం కూడా దానికి వచ్చేసింది అందులో ఆకారం ఉన్న రూపమేమో సూది రూపం ఆకారం లేనటువంటి సూక్ష్మ రూపమేమో రోగరూపం కనుక ఆ సూది రూపం ఒకటి రోగరూపం ఒకటి రెండో కలిసి వచ్చినాయి దీనికి ఎంతో ఆశపడి ఆ రూపాన్ని సంపాదించున్నటువంటి ఆ కర్కటి రాక్షసికి తీరా చూస్తే ఈ శరీరం వల్ల ఏమీ ఉపయోగం కనిపించలే ఆ సూదికి నోరువు లేదు పొట్టలేదు దీనికి ఎంత తినాలన్నా తినది చాలాగా తినాలనే కోరిక చంపుకోలేక ఇది తపస్సు చివరికి తినటానికి పొట్ట లేదు నోరు లేదు తినాలనే కోరిక మాత్రం ఉండిపోయింది ఆకలి ఉంది ఎందుకని ఈ తినాలనే కోరిక తినాలనే ఆకలి రెండు కూడా మనస్సును బట్టి వస్తాయి గనక దానికి మనస్సు అలాగే ఉంది గనక ఆ కోరిక ఆకలి ఉంది తినటానికి నోరు పొట్ట మాత్రం లేవు ఆకలి ఉండి కూడా తినలేనటువంటి ఆ బతుకు ఆ రాక్షసికి చాలా దుర్భరంగా మారిపోయింది క్రమక్రమంగా క్రమక్రమంగా ఈ స్థితిలో వేరే గతి లేక ఆ రాక్షసి విషూచికావ్యాధి రూపంలో అంటే కలరా వ్యాధి రూపంలో మానవ శరీరాల్లోకి ప్రవేశించి సూది రూపంతో వాళ్ళని గుచ్చి దోమకాటు రూపంలో దాంతోనే ఒక రకమైనటువంటి తృప్తి పొందుతూ మరి అక్కడికి ఏదో ఇతరులను పీడిస్తున్నాను కదా సంతృప్తి అంతకంటే ఏమీ లేదు కానీ ఆకలి మాత్రం ఏమీ తీరటల్లా ఆకలి తీరక నానా బాధపడుతూ యమయాతనగా జీవితం గడుపుతోంది దీంట్లో తమాషా ఏమిటంటే మానవుల్లో ఎంతో కొంత దుర్బుద్ధి అనేది ఉంటే గానీ విసూచికావ్యాధి వారిలో ప్రవేశించడం సాధ్యం కాదు ఎందుకంటే రోగరూపంగా ప్రవేశించేది రాక్షసి ఈ రాక్షసి ప్రవేశించాలంటే ఆ ప్రవేశించే చోటులో ఎంతో అపవిత్రత ఉండాలి అపవిత్రత అంటే దుర్బుద్ధి రూపమైన అపవిత్రత ఉంటే కానీ ఈ విషూచికావ్యాధి రూపమైనటువంటి రాక్షసి వారిలో ప్రవేశించడం సాధ్యం కాదు అందుకనే వైద్యశాస్త్రం వాళ్ళు ఏమన్నారు నిర్ద్వంద్వం నోపజాయతే ద్వంద్వం అంటే రెండు శారీరక దోషము మానసిక దోషము ఈ రెండు ఉంటే కానీ ఇటువంటి వ్యాధులు ప్రవేశించడానికి వీలు లేదు అని ఆయుర్వేద శాస్త్రం నిర్ణయం చేశారు హోమియో కూడా ఆ మాట అంటారు మానసిక దోషం ఉంటే కానీ వ్యాధి రాదండి అని ఇప్పుడు బ్రహ్మగారు దీన్నే కన్ఫర్మ్ చేస్తున్నాడు ఏమంటున్నాడు దానికి మానసిక దోషం ఉండాలి ఈ మానవ వ్యక్తుల్లో అటువంటి వాళ్ళని మాత్రమే ఈ కలరా వ్యాధి రూపంలో ఉండేటువంటి రాక్షసి వాళ్ళలో ప్రవేశించగలదు అందువల్ల ఏం చేసిందంటే ఈ రాక్షసి ముందుగా వాళ్ళల్లో దుర్బుద్ధులు పుట్టించేది అలా దుర్బుద్ధులు పుట్టించి ఆ తర్వాత ఆ వెనకాల తనేమో రోగరూపంగా లోపలికి దూరుతూ కాలక్షేపం చేస్తూ ఉండేది ఇలా జరుగుతుంటే కొన్ని చోట్ల మంత్రగాళ్ళు ఎలా తెలిసిందో బ్రహ్మగారు చెప్పినటువంటి ఈ మంత్రం కాస్త భూలోకంలోకి వచ్చేసింది ఆ మంత్రగాళ్ళు దీనికి అడ్డం పడుతూ ఉండేవాడు కొన్ని చోట్ల మంత్రము లేదు ఏమి లేదు వైద్యులే అడ్డం పడుతూ ఉండేవాళ్ళు వైద్యం కూడా మంత్రంతో సమానమైంది శాస్త్ర నిర్ణయం ఉంది కనుక సరియైన వైద్యుడు సరైన సమయంలో సరైనటువంటి ఔషధ ప్రయోగం చేస్తే అది మంత్రంలాగానే పనిచేస్తుందని చెప్పి శాసనమే ఉండటం చేత సరియైన వైద్యులు కొంతమంది కొన్ని చోట్ల దీనికి అడ్డం పడుతుండేవాడు ఇలాంటి చోట పారిపోతూ ఉండేది వీలైనంత వరకు అపవిత్ర ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయని చూసుకుని అక్కడ మకాన్ చేస్తూ ఉండేది ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి అద్భుతమైన వర్ణన చేశాడు ఇన్ఫెక్షన్స్ ఎక్కడుంటాయో ఆ ఉండే చోట్లన్నీ ఇక్కడ విస్తారంగా వర్ణించేశాడు ఆయన చెప్పినటువంటి వర్ణనలు ఎలా ఉన్నాయంటే ఒకరి మసుగు చూపిస్తున్నా మొత్తం మనం చెప్పుకోలేము వ్యభిచారంతో చెడిపోయినటువంటి ఇంద్రియాలు ఇది ఒక చోటు ఈ విష వ్యాధి యొక్క ఇన్ఫెక్షన్ ఉండే చోటు రెండవ చోటు మకిలిగా ఉండేటువంటి ఇంద్రియాలు సరిగ్గా ఒళ్ళు రుద్దుకోకుండా ఇంద్రియాలను మకిలిగా పెట్టుకునేవాళ్ళు రక్తం క్షీణించినటువంటి అవయవాలు రాలిన వెంట్రుకలు దరిద్రుల యొక్క శరీరాలు తేజస్సు లేని అవయవాలు దుర్గంధ వాయువులు వీచేటువంటి బయలు ప్రదేశాలు పాపిష్టి చెట్లు ఎముకలు ఈదురు గాలి అజ్ఞానులు ఉండే ఇళ్ళు ఇవి కూడా ఇన్ఫెక్షన్ ఉండే చోట్లని చెప్పేసి అలాగే మురికి గుడ్డలు మురికి గుడ్డలు ధరించే మనుషులు వాళ్ళు ఇళ్ళు అలాగే చెట్ల యొక్క తొర్రలు నరికిన ఎంత బాగా జడుచుండే నరికిన కొమ్మలు కూడా ఇన్ఫెక్షన్స్ చోట్లే తేనె పట్లు గూళ్ళు వడగాలుపులు వడగాలుపులు ఉండేటువంటి ప్రదేశాలు అలాగే మంచు ప్రదేశాల్లో కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నాడు అది కూడా కుష్ఠరోగానికి మశూజి వ్యాధికి ప్రదేశమే అన్నాడు అలాగే కుష్ఠురోగులు ఉండేటువంటి చోట్లు వికలాంగులు మలినంగా ఉండేటువంటి వికలాంగులు ఉండేటువంటి చోట్లు పుట్టలు చెదల పుట్టలు కానీ పాములకు పుట్టలు కాని అటువంటి పుట్టలు చెవిటి ప్రదేశాలు అంతేకాకుండా పులులు ఎలుక కొండ చిలువలు వంటి కొన్ని రకాల జంతువులు ఉండే చోట్లు ఇవన్నీ కూడా మాంసాహారం కలిగినటువంటి జంతువులే ఇటువంటి జంతువులు నివసించేటువంటి అడవులు పిశాచ గృహాలు అంటే భూత్ బంగాళాలు అన్నమాట ఎండుటాకులు గాలికి రాలి అవి వాటి కుళ్ళిపోయిన నీళ్లు ఎక్కడుంటాయో అటువంటి కుళ్ళిపోయిన నీళ్లున్నటువంటి నీటి మడుగులు మురికి కాలువలు జనం ఎక్కువగా అతిగా గుమికూడే చోట్లు పేలన బాగా పేలు తల్లలో ఉండే పేలు తినేటువంటి కోతులు ఆ కోతులు ఉండేటువంటి ప్రదేశాలు పిప్పిగోళ్ళు ఇలాంటి చోట్ల అనేకం చెప్పాడు వాల్మీకి మహర్షి ఇక్కడ ఇవన్నీ కూడా విషూచిక రాక్షసికి విహార భూములు అని చెప్పేశాడు ఆయన దానికి విహార భూములుగా ఉండేటివన్నీని ఇక ఆ రాక్షసి సూది రూపంలో కూడా ఊళ్ళన్నీ తిరుగుతూ ప్రజలను పీడిస్తూ ఎంతో కొంత ఆత్మసంతృప్తి పొందుతూ కాలక్షేపం చేస్తూ ఉండేది ఇక్కడ వాల్మీకి మహర్షి ఏం చేశాడంటే ఈ సూది రాక్షసిని మామూలు సూదితోనూ రాక్షసితోనూ కూడా సమంగానే పోలుస్తూ సూది చేసేటువంటి పనులన్నింటినీ కూడా సూది రాక్షసికి అన్వయిస్తూ కవితామయంగా అత్యంత సుందరమైనటువంటి వర్ణన చేశాడు మహాకవి కదండి ఆ చేసే సందర్భంలో నీచుల యొక్క ప్రవృత్తిని కూడా కలిపి చూపించేశాడు ఇలా లోహ సూచిక జీవసూచిక అనే రెండు శరీరాలతో కూడా ఆ రాక్షసి ప్రజలను పీడిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిపేసింది కానీ నానాటికి దాని యొక్క అసంతృప్తి పెరిగిపోతుంది ఆ అసంతృప్తి పెరిగి పెరిగి పెరిగి దానికి పశ్చాత్తాపం ఎక్కువైపోయింది అది ఏమని పశ్చాత్తాపడుతోందంటే అరే ఎంత పొరపాటు చేశానో ప్రత్యేకం పని తపస్సు చేసి మరి బంగారం లాంటి కొండలాంటి శరీరం కాస్త నాశనం చేసుకున్నానే చేతుల నాశనం చేసుకున్నాను ఈ సూది రూపం వచ్చింది నా తపస్సు వల్ల నా వరం వల్ల ఈ సూది రూపంలో గుప్పెడు మాంసమైనా తినలేను కదా ఈ రూపంలో నాకు చుట్టాలా పక్కాలా సద్దామన్నా వీలు లేదు వరం వల్ల ఎంత మూర్ఖ పని మూర్ఖులు వెనకముందు చూడకుండా విధా చేస్తారు కదా నేను అలాంటి పనే చేసేసాను అలాంటి తపస్సు అయిపోయిన అది శాంతిహోమం చేస్తే ఒకరికి దాంట్లోంచి దయ్యం పుట్టిందిట అది సామెత అలా ఉంది నా పనిషి నేనంత బ్రహ్మాండమైన బ్రహ్మగారి తపస్సు చేస్తే నా తపస్సు కాస్తే ఇలా అయిపోయింది అయ్యో మళ్ళీ కొండ గుహ నా కడుపు నాకు మళ్ళీ ఎప్పుడొస్తుందో కదా కుండలగొద్దీ నెత్తును నేను ఎప్పుడు తాగుతానో కదా అని ఈ విధంగా రాక్షసి రోజు రోజుకు కుమిలిపోతూ ఉండేది కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా మహాకవి ఏ విషయం పట్టుకున్నా బంగారమే అవుతుంది వాల్మీకి మహాకవి ఈ సర్గలో రాక్షసి దిగులును దాని రూపాన్ని కలిపి కవిత్వంలో ముంచేసి హాసిరసం పొంగులెత్తించేసాడు అద్భుతమైనటువంటి సర్గ ఇది కవితా దృష్టితో ఇంతకు కథలోకి వస్తే ఆ రాక్షసి చాలా రోజులు చాలా సంవత్సరాలు వేల సంవత్సరాలే మదన పడి చివరికి మళ్లీ తపస్సు చేసి ఏమైనా సరే తన పూర్వ రూపాన్ని తను పొందాలి అని నిశ్చయం చేసుకుంది అంతకంటే మార్గం లేదు ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే వేల వేల సంవత్సరాలు నానా యాతనగా యమయాతనగా జీవితం నడుస్తోంది ఏమీ తృప్తి లేదు ఆకలి తీరడం లేదు కనుక మళ్లీ తపస్సు చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ నిశ్చయం చేసుకుంది మళ్ళీ రాక్షసి పెట్టదులేదు వెంటనే రోగవాయు రూపంలో ఉన్నటువంటి జీవసూచి లోహ రూపంలోకి జీవసూచి ఏం చేసిందంటే అది లోహ రూపంలోకి ప్రవేశించింది ఆ విధంగా ఆ రెండు రూపాలు జీవరూపము లోహరూపము ఆ రెండింటి కూడా పరస్పర అధ్యాస ఒకదాంట్లో ఒకటి ఈమిడిపోయేట్టుగా చేసుకుంది అలా పరస్పర చెందినటువంటి రూపంలో ఆ రాక్షసి హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక అపవిత్రమైన ప్రదేశం ఎన్నుకుంది ఎందుకని అది రాక్షసి కదా దానికి పవిత్ర ప్రదేశాలు నచ్చవు అపవిత్రంగా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ మళ్ళీ ఘోర తపస్సు ప్రారంభించింది ఆ తపస్సు చూసి ఆ అడవిలో ఉండే చెట్లు పక్షులు కూడా గడగడ ఉణికిపోయాయి ఆశ్చర్యపోయాయి కూడా క్రమక్రమంగా వాటికి దాని మీద ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ అడవిలో ఉండే చెట్లు అక్కడ ఉండేటువంటి జంతువులు దానికి చల్లటి గాలి కమ్మటి పొప్పొడి తియ్యటి పళ్ళు ఇవన్నీ కూడా కానుకగా ఇవ్వడం ప్రారంభించాయట అయినా సరే తపో దేశంలో ఉంటాం రాక్షసి అంటే సూది రాక్షసి ఆ కానుకల్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు తీవ్రమైనటువంటి దీక్షతో మళ్ళీ తపస్సు చేస్తోంది దేవేంద్రుడికి తెలిసింది దీని తపస్సు సంగతి దీనికి తపస్సుకు భంగం చేయాలి అని ఆయన ఆలోచించాడు ఇది రాక్షసి ముసల్ది దీని తపస్సుని భంగం చేయడం అని ఆలోచించి ఆయన కొత్త కొత్త ఉపాయాలు కల్పన చేస్తున్నట్ట మామూలుగా ఇతర రాక్షసుల విషయంలో ఉపయోగించిన ఉపాయాలు దీనికి ఏం పనిచేయవు కనుక ఆలోచించా అంటే దేవేంద్రుడు మాంసపు రేణువులను వరశంగా కురిపించాట ఎందుకని అది చిన్న సూది రూపంగా ఉందిగా మాంస ముదలేస్తే అది ఎంత తింటుంది అంచేత బహుశా నేను మాంసపు ముద్దల మీద ఆశతో తపస్సు ప్రారంభించింది కనుక మాంసపు ముద్దలను రేణువులుగా తయారు చేసి వర్షాలుగా కురిపించాడు ఆ రేణువులు సరాసరి సూది బ్యజంలోకి దూరేశాయి ఈ విషూచిక రాక్షసి సూది రూపంలో ఉంది కనుక ఆ సూది బ్యజంలోకి దూరేశాయి కానీ అంతకంటే లోపలికి పోవడం వీలేదు ఎందుకని ఈ రాక్షసి గొంతు బిగుంజు కోసం తినడానికి ఇష్టపట్టలాది కనుక దేవేంద్రుడు పనినటువంటి కొత్త ఉపాయం కూడా పనిచేయలే వెంటనే ఆయనకి ఆగ్రహం వచ్చేసింది దేవేంద్రుడికి ఆగ్రహించి ఆయన సుడిగాలు జోరు వానలు కారు చిచ్చులు ఇవన్నీ పంపించేసాడు వరుసగా అటాకటా అయినా సరే ఆ సూరి రాక్షసి రవ్వంత కూడా చెల్లించరా క్రమంగా దాని చుట్టూతో పుట్టలు విరిగిపోయాయి అయినా సరే అది కదల్లా వాల్మీకి మహి కదండి పుట్టలు కల్పన చేస్తున్నాడు కానీ ఆ విశుచి విషూచి లో క్రమక్రమంగా అంతకుముందు తనకు ఎప్పుడూ కలగనటువంటి ఊహకందని కొత్త కొర మార్పు వచ్చేస్తాను తపస్సు చేస్తాను కదండి ఎంత తపస్సు చేస్తున్న రోజు ఒకసారి లేవడం మామూలులో రావడం ఉంటుందిగా వస్తున్నప్పుడు దానికి కొత్త ఆలోచనలు వస్తున్నాయిట ఏమని విచారయంత్యాస్తం ఆత్మసత్యం సుచేతనం జ్ఞానాలోక సముదూత్ సాపరాపర దర్శిని అన్నారు ఏమిటిలా నా జీవితం ఆలోచన వస్తుంది స్వం సత్యం ఆత్మతత్వం సుచేతనం విచారయంత్యాహా తస్యా నా జన్మేమిటి ఏ తల్లిదండ్రులకు పుట్టాను ఏ శరీరంతో పుట్టాను ఏ సిద్ధులు సాధించాను ఏ అసంతృప్తితో తపస్సు చేశాను మళ్ళీ ఇప్పుడు ఏ అసంతృప్తితో రెండో తపస్సు మొదలుపెట్టాను ఇదేమిటిది ఇందులో నేను ఎవరసలు నా సత్యస్వరూపం ఏమిటి అని కొత్త ఆలోచనలు అనుకోకుండా రావడం మొదలట్టినాయి ఎందుకని రెండుసార్లు బ్రహ్మగారి గురించి తపస్సు మొదటింది కదండీ ఎంత సకమంగా దుస్సంకల్పంతో చేసినా కూడా తపస్సు చేస్తోంది కదండి బ్రహ్మగారిని గురించినటువంటి తపస్ తపస్సు చేస్తోంది కదండి బ్రహ్మ అంటే జ్ఞానాత్మకుడు కదండి అంచేత జ్ఞానాత్మకుడు అయినటువంటి బ్రహ్మగారిని గురించి రెండవ తపస్సు కూడా వేల వేల సంవత్సరాలు సాగేసరికి ఆ సాగడం అత్యంత నిష్ఠాపూర్వకంగా దేవేంద్రుడు పెట్టినటువంటి పరీక్షలను కూడా తట్టుకుంటూ సాగేసరికి తనకు తెలియకుండానే జ్ఞానాలోక సముదూత్ జ్ఞానం అనే వెలుగు ఆవిడలో పుట్టిందిట ఆ వెలుగులో ఏం కనిపించింది సా పరాపర దర్శిని పరమేది అపరమేది దర్శనం చేయడం ప్రారంభించింది ఏం జరిగిందంటే ఒక తపస్సుతో ఉన్న శరీరం పోగొట్టుకుంది కొత్త శరీరం సంపాదించుకుంది అది నచ్చలే నచ్చక మళ్ళీ ఈ శరీరం పోవాలి పాత శరీరమే రావాలి అని మళ్ళీ తపస్సు చేస్తోంది రాక్ష అంచేదేం జరిగింది ఇప్పుడు ఒకే జీవితంలో రెండు శరీరాలు రెండు శరీరాల్లో ఉన్నదెవరు నేనే ఇదేదో కలలోనూ సుషుద్ధిలోనూ కలిగిన అనుభవం కాదు ఒకే జాగ్రత్త తనకే కొండంత శరీరం ఉంది అదే జాగ్రత్త ఇప్పుడు సూది శరీరం ఉంది ఇనప శరీరం ఉంది మొదట్లో ఆ శరీరం నచ్చలే తపస్సు చేసింది పోవాలని ఇప్పుడు ఈ శరీరం నచ్చలా మళ్ళీ తపస్సు చేస్తోంది ఇది పోవాలని ఈ తపస్సు మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి ఏమని అరే రే ఈ శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి కదా అయితే ఈ శరీరం ఎవరు నేనెవరు ఇది ప్రశ్న ఎందుకని మనకి అటువంటి అనుభవం లేదు మనకి ఒకే జాగ్రత్త ఒకే జన్మలో ఒకే జీవంలో ఒక శరీరం పోయి ఇంకో శరీరం అవ్వటం మళ్ళీ పాత శరీరమే రావాలని తపస్సు చేయటం ఇది సన్నివేశం ఇక్కడ అందుచేత ప్రశ్న వచ్చింది ఈ శరీరం ఎవరు నేనెవరు ఈ శరీరం ఎట్లా వస్తోంది ఇంతకుముందు కొండలాంటి శరీరంలో బ్రహ్మాండమైన శరీరంలో ఇమిడి ఉన్న నేను ఇప్పుడు ఈ చిన్న సూది మన శరీరంలోకి ఎలా ఇమిడాను ఇప్పుడు ఈ సూది మన శరీరంలో ఎన్ని వేల సంవత్సరాలుగా ఉంటున్న నేను మళ్ళీ ఆ కొండంత శరీరం కావాలని కోరుకుంటున్నాను కదా వస్తే దాంట్లోకి ఎలా సరిపోతాను నేను అని ఈ రకమైనటువంటి ఆత్మ విచారణ ప్రారంభమైంది ఆ విచారణ ప్రారంభమైన వస్తున్నది ఏం జరిగింది నేనంటే ఎవరు ఈ శరీరం అంటే ఎవరు అని ప్రశ్న వచ్చింది వచ్చేటప్పటికి నేనంటే చేతనమే జడం కాదు ఆత్మ సత్యం సుచేతనం అనే ఆలోచన వచ్చేసింది ఆత్మ అనేది సత్యమైనది స్పష్టమైనటువంటి శుద్ధమైనటువంటి చేతనం అది అంతేగాని దానికి జడస్పరిశ లేదు సుచేతనం అనే ఆలోచన వచ్చింది దాంతో జరిగింది జ్ఞానం అనేటువంటి వెలుగు ఆమెలో ఉద్భవించింది ఆ ఎలుగులో ఏం కనిపించిందని చెప్పారు పరాపరదర్శిని సా పరాపరదర్శిని పరం అంటే ఏమిటి అపరం అంటే ఏమిటి ఆ తెలివి కలిగింది పరాపరదర్శనం అంటే పరం అంటే సర్వోత్కృష్టమైనది ఏది సర్వ కాకుండా అల్పమైనది ఏది అపరం అంటే అల్పం అల్పమైనది ఏది ఈ తెలివి కలిగింది ఇక క్రమంగా తపస్సు పెరిగిపోతున్న కొద్దీ యొక్క పాపాలన్నీ క్షీణించిపోవడం ప్రారంభించాయి మంచి ఆలోచనలు వస్తున్నాయి కదండీ ఇప్పుడు ఆ విషుచేమైపోయింది విషూచి కాస్త నిర్మల సూచిక అయిపోయింది విషూచిక ఆ రూపం ఆ విషూచి కాస్త నిర్మల సూచిక అయింది స్వచ్ఛమైన ఆలోచనలతో పాటు మెల్లిగ మెల్లిగా మెల్లిమెల్లిగా స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం కలిగింది ఇది ఒక ప్రవాహం ఒక పా నడుస్తోంది తపస్సు ఇంకో ప్రవాహంగా నడుస్తోంది ఈ ఆత్మజ్ఞానం కలిగినా సరే తపస్సు వాడు కొనసాగిస్తూనే ఉంది తపస్సు ఆపర సంవత్సరాలు గడిచేయట మొదట్లో వెయ్యి సంవత్సరాలే తపస్సు చేసింది ఇప్పుడు మధ్యలో ఆత్మజ్ఞానం ఒకటి తగులుకుంది కదండి ఈ ఆత్మజ్ఞాన స్పర్శ వల్ల ఆమె యొక్క తపస్సు యొక్క స్వరూపం మారిపోయింది మారిపోయి ఈ పోతున్నా తెలియట్లా ఏడు వేల గడిచిపోయాయి అప్పటికి ఆమె యొక్క ఒక జ్వాలగా మారిపోయి ఆ హిమాలయ పర్వతమే కొంచెం వెచ్చబట్టం ప్రారంభించింది క్రమక్రమంగా హిమాలయ పర్వతం మాత్రమే కాకుండా పద్నాలుగు లోకాలు కూడా వేడెక్కేశాయి దేవేంద్ర ఏం చేశాడంటే నారద మహర్షిని పిలిచి మహర్షి ఏమిటి మా స్వర్గలోకంలో కూడా మరి ఎండలు ఎక్కువైపోయినట్టుగా కనిపిస్తోంది ఈ వేడికి కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు నారద మహర్షి విషూచి రాక్షసు యొక్క చరిత్ర వివరంగా చెప్పాడు ఇక్కడ కవి ఏం చేశాడంటే మళ్ళీ పునరుక్తిని లెక్క చేయకుండా విషూచి చరిత్ర మళ్ళీ చెప్పించాడు పూర్వం చెప్పిన విషయం మళ్ళీ చెప్పాడు ఎందుకు చెప్పాయంటే కవికి ఒక ప్రయోజనం ఉంది ఇక్కడ ఈ సందర్భంగా కవి ఏం చేశాడు మళ్ళీ పునరుక్తిలో ఏ పక్షుల ద్వారా ఏ ఏ జంతువుల ద్వారా కలరా వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుందో ఆ కథ చెప్పేశాడు దీంట్లో అంటే ఆ దృష్టి కోసం మళ్ళీ కథ మొదలెట్టాడు పునరుక్తిగా ఈ చెప్పడంలో చివరి ఘట్టలు ఏం చేశాడంటే తత్వదృష్టి కలిపేశాడు ఈ తత్వదృష్టి మనకు ఎక్కువ ముఖ్యం రెండవసారి తపస్సు కోసం హిమాలయాలకి వెళ్లాలని విషూచి రాక్షసి నిర్ణయించుకుంది అని పూర్వం చెప్పాడు కానీ అప్పుడు అది ఎలా వెళ్ళింది ఆ విధానం ఏమిటని వెళ్ళిన విధానం వర్ణించాల మొదట్లో ఇప్పుడు నారద కథనం రూపంలో ఆ విధానం కూడా చెప్పాడు కవి ఏమిటంటే అది ఎలా వెళ్ళాలా అని ఆలోచించిందిట ఆ రాక్షసి రోగరూపాన్ని లోహరూపాన్ని ఒకదానిలో ఒకటి కలిపేసి ఒకే రూపంలోకి వచ్చేసి ఉందిట ఇది పూర్వమే చెప్పాడు ఇప్పుడు ఆ రాక్షసి ఏం చేసిందంటే ఈ లోహరూప జీవరూపాలు కలిసి కలిసినటువంటి మిశ్రమ రూపంతో హిమాలయానికి ఎలా ప్రయాణం చేయాలా అని ఆలోచించింది దానికి కాళ్ళు లేవు జతులు లేవు ఆ సూది ఎట్లా ప్రయాణం చేస్తుంది అందుకోసం ఆ రాక్షసి ఒక ఉపాయం చేసింది ఆ రాక్షసి ఒక గద్దెని పాపిష్టి గద్దెని కొంచెం చెడుబుద్ధులు కలిగినటువంటి గద్దెను చూసుకుని దాన్ని చూసుకుని దీన్నైతే మనం ఆవహించగలము ఆవేశించగలము అని దాని హృదయంలోకి ప్రవేశించింది రాక్షసి ఆవహించేసరికి ఆ గద్ద కాస్త ఈ రాక్షసికి వశం ఎప్పుడైతే రాక్షసికి వశమైందో ఆ రాక్షసి యొక్క సంకల్పం ప్రకారంగా ఆ రాక్షసి ఎడిపోవాలని సంకల్పిస్తే ఆ సంకల్పం ప్రకారంగా ఆ గద్ద ఎగరడం ప్రారంభించింది ఆ గద్దకి తెలియదు లోపల ఉండే రాక్షసి యొక్క సంకల్పం ప్రకారం మనం ఎగురుతున్నామని రాక్షసి సంకల్పం ప్రకారంగా ఆ గద్ద హిమాలయాలకు వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో ఒక అపవిత్ర ప్రదేశం చూసుకుని అక్కడ ఆగింది ఆ గద్ద అక్కడ నేల దిగేసరికి అక్కడ దుమ్ములోంచి ఒక చిన్న నిప్పుమంట లేచినట్టుగా ఒక ఇనుప సూది పైకి లేచిందిట గద్ద హృదయంలో రాక్షసి రూపంగా ప్రవేశించినటువంటి జీవసూచిక ఉందే ఈ నెలలోంచి మధ్యనటువంటి సూదిని చూసి వెంటనే టకామన్ గద్దలోంచి దూకేసి ఈ సూదిలో ప్రవేశించింది ఎప్పుడైతే తనలోంచి రాక్షసి బయటకు వచ్చేసిందో ఈ గద్దకేమో బరువు దిగినట్లు అయిపోయింది హాయిగా అయిపోయింది అక్కడి నుంచి తన ఏంట్రా ఇక్కడికి వచ్చాననుకుంటూ తన దొంగతను వెళ్ళిపోయింది ఇక ఈ జీవసూచి ఏమైంది ఇప్పుడు లోహసూచిలోకి ప్రవేశించింది ఈ లోహ సూచిని ఆధారంగా చేసుకుని ఇది తపస్సు మొలట్టింది అక్కడే ఎక్కడైతే లోహరూపం తనకు దొరికిందో అక్కడే తపస్సు ఈ ఘట్టాన్ని ఇప్పుడు వాల్మీకి మహర్షి నారద మహర్షి ద్వారా ప్రస్తుతం చెప్పిస్తున్నాడు పూర్వం చెప్పించాలి పూర్వం వశిష్ట మహర్షి మాటల్లో ఈ కథను ఒక తీరుగా చెప్పాడు ఇప్పుడు నారద మహర్షి మాటల్లో వేరే తీరుగా చెప్పిస్తున్నాడు ఎందుకు ఇలా చేయడం అంటే ఇలా చేయడం ద్వారా కథా సౌందర్యం పెరుగుతోంది అదొక పాయింట్ అంతేకాకుండా జీవులకు శరీర ధారణ ప్రక్రియ ఏమిటి అనే విషయం కూడా ఇక్కడ మేళవించడం ఈ ప్రక్రియలో కుదిరింది అంతేకాకుండా మొదట్లో ఈ కథాకి యొక్క కథకుడైనటువంటి వశిష్ఠ మహర్షి ద్వారా కాకుండా ఇప్పుడు ఇంద్ర నారద సంవాద రూపంగా శరీరధారణ ప్రక్రియను చెప్పడం వల్ల ఆ విషయానికి కొంచెం ప్రామాణికత ఎక్కువ పెరిగింది ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని వాల్మీకి మహర్షి ఈ కల్పన ఎట్ట చేశాడు పునరుక్తి పెట్టుకుని ఇంతకు కథలోకి వస్తే ఈ వివరాలన్నీ చెప్పేసి నారదుడు ఇంద్రుడికి బాగా విని ఏమన్నాయంటే నారద మహర్షి మీరు కొంచెం వెళ్ళి ఆ రాక్షసికి త్వరగా ఏదన్నా వరం వచ్చే మార్గం చూడండి ఇంద్ర నారదుడే దేవేంద్రుడికి సలహా ఇచ్చాడు ఏమంటున్నాడు కథ చెప్పి నారద మహర్షి కథ చెప్పకుండా దేవేంద్ర ఆ తపస్సు మరీ పెరిగిపోతోంది ఆ తపస్సు నట్ట వదిలిపెట్టేస్తే లోకాలకి ప్రమాదం కనుక మీరే వెళ్ళి లేదా ఎవరన్నా పంపించి ఆ రాక్షసికి త్వరగా వరం వచ్చేట్టు చూడండి అని చెప్పేసి మహర్షి దేవేంద్రుడిని ప్రోత్సహించాడు చెప్పినవాడు నారద మహర్షి సామాన్యుడు కాదు ఆ మాట తీసిపారని వీలు లేదని చెప్పి దేవేంద్రుడు ఏం చేశాడంటే వాయుదేవుణ్ణి పిలిచి ఆ విసూచిక ఆ రాక్షసి ఎక్కడుందో కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ సూశిరావయ్య అని పంపించాడు ఎందుకంటే ఏదో హిమాలయాల మీద ఉంది అనే పేరే తప్పితే కరెక్ట్గా పొజిషన్ ఏమిటి ఎక్కడ ఉంది అనే విషయం తెలుసుకోవాలి అంచేత వెతుక్ర అని చెప్పేసి వాయుదేవుడిని పంపించాడు వాయుదేవుడు అన్ని లోకాలు చూశాడు హిమాలయం అంతా ఆమూలగ్రంగా అక్కడి నుంచి ఇక్కడికి ఆ చివరి నుంచి తిరిగి తిరిగి చివరికి ఒక దాన్ని పట్టుకున్నాడు ఎందుకని సూది మనంతా ఉన్న శరీరం అది ఆ సూది మనంతా ఉన్న శరీరం ఏ గాలికి దొరుకుతుంది ఏ పెద్ద చెట్టు కొండో అయితే గాలి గారి త్వరగా తెలిసి ఉండేది కనుక ఈ గాలి దేవుడు చాలా వెతకవలసి వచ్చింది హిమాలయ పర్వతంలో లేకపోయేటప్పటికీ అనిలోకాలు వెతికేశాడు ఎందుకైనా మంచిదని చివరికి తిరిగి తిరిగి రాగా హిమాలయం మీదే ఒక చోట ఈ సూది మనం కనిపించింది కానీ దాని దివ్య తేజస్సును చూసేసరికి భయం దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాడు మాట్లాడటానికి కూడా దాంతో దూరం నుంచే నమస్కారం పెట్టేసి వెనక్కి ఆ వాయువును చూసేసరికి దేవేంద్రుడికి ఈ ఉంటో చాలా కొత్తగా అతిగా పవిత్రుడైపోయినట్టుగా కనిపిస్తున్నట్ట వెంటనే ఇంద్రుడికి అర్థమైపోయింది ఏమనుకున్నట్ట ఇంద్రుడు ఇతను ఈ వాయుదేవుడు ఆ శుచి రాక్షసి దర్శనం చేసి వచ్చాడయ్యా అందుచేతనే చాలా పవిత్రుడైపోయాడు అందుచేతనే మంచి కాంతిగా కనిపిస్తున్నాడు తేజస్సుగా కనిపిస్తున్నాడు అని అర్థం చేసుకుని ఆ వాయుదేవుడిని కౌలించుకుని ఏం జరిగిందో సరిగ్గా చెప్పవయ్యా అని అడిగాడు వాయుదేవుడు ఆ సూచి యొక్క తపస్సును మరోసారి మళ్లీ బ్రహ్మాండంగా వర్ణించి దానికి వరం ఇవ్వాలంటే నువ్వు నేను ఇవ్వలేమయ్యా ఇస్తే ఆ బ్రహ్మదేవుడే ఇవ్వాలి అంతే తప్పితే మనం అనవసరంగా అక్కడికి వెళ్ళి భంగపడ్డటం అనవసరం నువ్వు వెళ్ళినా కూడా నీ గతి దాంతో ఆ వాళ్ళిద్దరే కాకుండా మరికొంతమంది దేవతలు కూడా వెంట పెట్టుకుని కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి అయ్యా జరిగిన విషయం ఇది అని చెప్పేసి విన్నవించారు బ్రహ్మదేవుడు సరే ఆ సూచి రాక్షసికి నేను వరం ఇస్తా అని చెప్పి అంగీకరించేసి హిమాలయ పర్వతానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు వెళ్ళి ఆ సూచి రాక్షసికి ప్రత్యక్షమై వరం కోరుకోమనే సరికి శూచి రాక్షసికి ఆ విషయం తెలిసింది బదులు చెప్పాలి అని సంకల్పించుకుంది కానీ ఆ రాక్షసికి ఆ సూచీ రూపంలో అంటే ఏంటి సూది రూపంలో ఇంద్రియాలు లేవు నోరు లేదు నాలిక లేదు ఎట్లా మాట్లాడుతుంది ఇంద్రియాలు లేకపోవడం వల్ల మాట మనసులో ఉన్నా కూడా పైకి వాకుగా చెప్పలేక లోపల లోపలే సంకల్ప రూపంగా ఇట్లా అనుకోసాగింది ఆ రాక్షసి తన మనస్సులోనే తన అనుకుంటోంది ఏమని బ్రహ్మదేవా మహానుభావా అని దర్శనమైందయ్యా చాలా సంతోషం పూర్ణాస్మిగత సందేహ కిం వరేణ కరోమ్యహం శ్యామ్యామి పరినిర్వామి సుఖమాసేచ కేవలం అద్భుతమైన వాక్కు పలికింది తనలో తనే హే బ్రహ్మదేవా పూర్ణాస్మి నేను పరిపూర్ణంగా ఉన్నా లోకమంతా నేనే నిండి ఉన్నా గత సందేహ ఏ రకమైన సందేహాలు నాకు లేవిప్పుడు కిం వరేణ కరోమి నాకు నీ వరాలెందుకయ్యా శ్యామ్యామి పరినిర్వామి శమించిపోయి ఏ రకమైన స్పందాలు లేవు నాలో అయినప్పటికీ పరినిర్వామి సర్వత్రా నేనే వ్యాపించి ఉన్నా అన్ని చోట్ల వీస్తున్నా సుఖమాసేచ కేవలం దుఃఖస్పరిశిలైనటువంటి పరిశుద్ధమైనటువంటి కేవలం ఆనందస్వరూపంగా ఉన్నా అంటోంది ఈ విషూచి రాక్షసి ఇలాంటి స్థితిలో నేను ఉన్నాను గనక నాకు వరాలెందుకండి నేను చెల్లించను నాకు కదిలికే లేదు కేవలం ఆనందస్వరూపంగా సుఖంగా ఉన్నా తెలుసుకోవలసింది తెలిసింది నేను పరమార్థ సత్య స్వరూపురాలని ఇప్పుడు నేను నాకు మిథ్యా వస్తువులతో ఏ రకమైన పని లేదు పూర్వం పూర్వం నేను అవివేకం వల్ల దుఃఖపడ్డా ఇప్పుడు ఆత్మవిచారణ కలిగింది ఈ ఆత్మ విచారణ చేత అవివేకం కాస్త పోయింది ఇప్పుడు నాకు ఇష్టమూ లేదు వరం కావాలని లేదు వద్దనీ లేదు అని ఇప్పుడు నేను కోరుకునేది ఏముందండి అని లోపల లోపలే అనుకుంది ఆ రాక్షసి ఆ విషూచిక ఆ రాక్షసి హృదయంలోని ఆలోచనలను బ్రహ్మదేవుడు గ్రహించేశాడు పరమానంద పడిపోయి అనుగ్రహంతో ఆయన కూడా మానసిక భాషతో ఎందుకంటే చెవురు లేవుగా అంచేది పైకి పలికినా కూడా ఏం లాభం లేదు అంచేది ఆయన కూడా మనస్తరంగ భాషలో ఆయన ఇట్లా అన్నట్ట అన్నాడు మళ్ళీ ఎందుకని పూర్వం దుష్టవరం కోరినప్పుడు కూడా ఆయన పుత్రి అన్నాడు ఏమిటి రా ఇటువంటి రాక్షసికి పుత్రి అని అంటున్నాడు ఏమిటి అని చెప్పేసి మనకు అప్పుడు అర్థం ఈ పరిణామం రాబోతోందని తెలుసు అందుకోసం ముందరే ఆయన పుత్రి అన్నాడు ఇప్పుడు మళ్లీ మరోసారి పుత్రి నా కూతురా నువ్వు ఇంకా కొంతకాలం భూలోకంలో భోగాలు అనుభవించి ఆ పైన పరమపదానికి చేరు ఎందుకంటే నీ కర్మశేషం అట్లా ఉంది దాన్నేమంటారు నియతి అంటారు ఈశ్వర నియతి అలా ఉంది ఏ సంకల్పంతో నువ్వు ఈ తపస్సు ప్రారంభించావో అది నీకు సిద్ధించాలి సిద్ధిస్తోంది సిద్ధించి తీరుతుంది మళ్లీ నువ్వు కొండంత శరీరంతో ఈ హిమాలయ పర్వతం మీద నీ యథేచ్ఛగా సంచరించు ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగు చూడు పుత్రి అంతటి ఆ స్థూల శరీరం ఎక్కడ ఉంది అని కొంత విచారణ చేశావు ఆ స్థూల శరీరం కొండంతటి శరీరం కాటుకొ కొండ వంటి శరీరం వర్ణించామే ఆ శరీరం ఎక్కడో లేదు విత్తులో చెట్టంతా కూడా ఇమిడి ఉన్నట్టుగా అది నీ సంకల్పంలోనే నీ సూక్ష్మ రూపంలోనే ఈమెడే ఉంది నీకిప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగింది కనుక రాక్షసి అయినప్పటికీ నీకు కొండంత శరీరం మళ్లీ ఏర్పడ్డప్పటికీ నువ్వు ప్రజల్ని పీడించు నువ్వు ఎప్పుడూ నిర్వికల్ప నిత్య ఆత్మ సమాధిలోనే ఉంటావు ఎప్పుడైనా సమాధిలోంచి బయటకు వస్తే అప్పుడు నీకు అందరూ ఎట్లా కనిపిస్తారంటే కనిపిస్తూ ఉంటారు వ్యవహార దశలో మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా దా ధారణ ధ్యానము ఈ మొదలైనటువంటి అభ్యాసాల్లో ఉంటూ ఉంటావు నువ్వు న్యాయంగా నీ ఆకలి తీర్చుకోవాలి అని కోరుకుంటూ ఉంటావు ఎందుకంటే వ్యవహార దశలో వచ్చేవారికి ఆకలి కూడా అనుభవంలోకి వస్తుంది కానీ ఆకలిని న్యాయంగా తీర్చుకోవాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు న్యాయాన్ని అతిక్రమించి మరి ప్రాణుల్ని హింసరించాలనేటువంటి సంకల్ప నీకు ఉండదు నువ్వు జీవన్ముక్తురాలివై జీవిస్తావు నువ్వు చాలా ధన్యజీవి తల్లి కూతురా అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆ విధంగా అనుగ్రహపూర్వకంగా ఆవి ఆశీర్వించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు ఇంకా వేరే వరం ఏం లేదు ఎందుకని కోరిన సంకల్పం ప్రకారం దేనితో అయితే ఏ సంకల్పంతో అయితే ఈ వరం ఈ తపస్సు ప్రారంభించావో అది నీకు సిద్ధించి తీరుతున్నాడుగా అంచేత అదే వరం అనుకుని ఆయన వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడి మాటల మీద కర్కటి రాక్షసికి ఇష్టమూ కలగలేదు వినూరుకుందంతే ఎందుకని ఆవిడకి ఇప్పుడు ప్రత్యేకంగా స్వీయ సంకల్పాలంటే ఏం లేవుగా అందుకోసం అలా ఉరుకుడిపోయింది అలా బ్రహ్మదేవుడు వెళ్లాడు ఇలా ఈవిడ యొక్క సూది శరీరం క్రమక్రమంగా పెరిగిపోవడం ప్రారంభించింది పెరిగి పెరిగి పెరిగి సూది కాస్తా జానడైంది బారెడైంది చెట్టు కొండ అయింది చివరి రాక్షసైపోయింది అంత అయిపోయింది చూస్తూ ఉండగానే పూర్వంలాగానే కొండంత ఆకారం తయారైపోయింది ఆ శరీరంలో అక్కడే కూర్చుని పూర్వంలాగానే మళ్లీ బ్రహ్మ సమాధిలో ఉండిపోయింది అంతకుముందేమో సూదిమన శరీరంతో ఉండిపోయింది ఇప్పుడేమో కొండంత రాక్షసి శరీరంతో ఉండిపోయింది చేసే పనేమిటి బ్రహ్మ సమాధే అప్పుడు బ్రహ్మ సమాధే ఇప్పుడు బ్రహ్మ సమాధే అలా ధ్యానం చేస్తూ సమాధిలో ఆరు మాసాల పాడు ఉండిపోయింది ఆరు మాసాలైన తర్వాత కర్మశేషం వల్ల బాహ్య స్మృతి వచ్చింది బాహ్య స్మృతిలో ఆకలేసింది ఇప్పుడు ఏం చెయ్యాలి రాక్షస శరీరం ఉంది పూర్వం పూర్వాభ్యాసం ఉంది పూర్వపు రాక్షస శరీరము పూర్వాభ్యాసం ఉండే కనుక ఇప్పుడు జంతువుల్ని కానీ మనుషులను కానీ పీక్కు తినాలి కానీ ఆ విధంగా అన్యాయంగా బతకడం ఇప్పుడు ఇష్టం లేకపోయింది ఆకలిస్తోంది పూర్వంలాగా మనుషుల్ని పీక్కు తినలేదు జంతువుల్ని పీక్కు తినలేదు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చెయ్యాలా అని మదన ఉండగా ఆకాశంలో తిరుగుతున్నటువంటి వాయుదేవుడు గమనించాడు గమనించి పూర్వం ఒకటిసారి ఒకటికి రెండు సార్లు వీడిని బాగా గమనించి ఉన్నాడు కనుక ఆయనకి వీటి మీద ఒక రకమైనటువంటి ఫ్రెండ్షిప్ స్నేహం ఏర్పడి ప్రీతి ఏర్పడి ఆయన ఏమన్నా ఆకాశం నుంచి ఓ కర్కటి రాక్షసి నువ్వు ఇక్కడ నుంచి ఒక పని చేయి మూఢాత్ములు అజ్ఞానులు వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ జీవనం చేయి ఎందుకంటే మహాత్ములందరి యొక్క స్వభావం అదే వాడు జీవన్ముక్తులు తర్వాత మళ్ళీ మానవ సమాజంలోకి వచ్చి అజ్ఞానులైనటువంటి వాళ్ళకి వాళ్ళల్లో కొంచెం సద్బుద్ధి గల వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు నువ్వు కూడా అట్లాగే జ్ఞానబోధ చేస్తూ దాని ద్వారా జీవనం చేయి నువ్వు ఆత్మబోధ చేసినా సరే అంటే ఆత్మతత్వాన్ని బోధించినా సరే ఎవడికైతే ఆ జ్ఞానం పట్టదో తలకెక్కదో ఎవడికి దాని మీద అభిరుచి పుట్టదో వాడు తన ఆత్మనాశనం కోసమే వాడు జన్మించాడనమాట అందువల్ల అలాంటి విధాన్ని తిన్నా కూడా తప్పం లేదు న్యాయమే కనుక నువ్వు జ్ఞానబోధ చేసినా సరే తలకెక్కనటువంటి అల్పబుద్ధులైనటువంటి వాళ్ళున్నారే వాళ్ళని నువ్వు తినటం న్యాయమే అదే నీకు న్యాయమైన ఆహారం ఇదే దేవతల నిర్ణయం నీకు అని ఒక ఉపాయం బోధించాడు వాయుదేవుడు మాటలు వినేసి కర్కటీదేవి చాలా సంతోషించింది ఎందుకంటే ఒక ఉపాయం తెలిసిందిగా ఇప్పుడు ప్రామాణికుడైనటువంటి ఒక దేవత పెద్దవాడు మనకు ఉపదేశం చేశాడుగా అని సంతోషించి చుట్టుపక్కల ఎక్కడున్నారు మనుష్యులు ఎతడం మరటింది ఎందుకని మనుషులు కనిపిస్తే వాళ్ళ జ్ఞానబోధ చేస్తే వాళ్ళు ఎక్కిన వాళ్ళకి సంతోషం వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది ఎక్కన వాళ్ళని బిక్కు తినాలి మనుషులే కావాలి ఇతర జంతువులు పనికిరవైపు కనుక మనుషులు ఎక్కడ ఉన్నారు అని వెతకడం మొదలట్టింది అలా తిరగ్గా తిరగ్గా తిరగ్గా కొంత దూరం పోయేసరికి ఒకచోట అంతా అదంతా కూడా హిమాలయ పర్వతం కదండి ఉంటే మంచు దెబ్బలు లేదంటే అడవులు అంతే తప్పితే మనుషులు ఎక్కడ కనిపిస్తారు చాలా దూరం తిరగ్గా తిరగ్గా ఒకచోట సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉండేటువంటి ఒక కిరాత రాజ్యం కనిపించింది సరే కిరాత రాజ్యం కనిపించింది కదా ఇక్కడ మనుషులు ఉంటారేమో అనుకునేసరికి ఈ లోపల చీకటి పడిపోయి ఆ చీకటిలోనే మనుషుల కోసం కర్కటి రాక్షసి వెతుక్కుంటోంది కొంచెం చీకటి ముదిరింది చీకటి ముదిరేసరికి ఎవరో ఇద్దరు మనుషులు ఊరు బయట దారులంబడి తిరుగుతూ కనిపించారు కనిపించేటప్పటికి వీడికి ఏమనిపించింది అంటే వీళ్ళు ఎవరో ఇద్దరు దొంగల్లాగా ఉన్నారు రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత అచ్చాడుతున్నారు కనుక మెల్లిగా వీళ్ళు గ్రామంలోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తారు కనుక వీళ్ళు అజ్ఞాన మానవులే అందుచేతనే పాపాలు చేయడానికి సిద్ధపడుతున్నారు కనుక వీళ్ళని తినేస్తే మనకేం పాపం రాదు అని ఈ రాక్షసికి ఆశ పుట్టింది అంచేది ఏం చేసిందంటే మొదటి వీళ్ళని తినేద్దామని మొదటి దూకపోయింది అయితే జ్ఞానం ఆత్మజ్ఞానం కలిగింది కదా హృదయం మనస్సు పరిశుద్ధం కదా అంచేది వెంటనే సందేహం వచ్చింది అమ్మో ఒకవేళ మనకి తెలియకుండా వీళ్లలో ఏదైనా ఆత్మజ్ఞానం ఉంటేనో ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మహానుభావులను బీక్కుతుంటే మహాపాపం అట్టుకుంటుంది లేనిపోంది అంచేత మనం జాగ్రత్తగా పరిశీలించి వీళ్ళని కొన్ని ప్రశ్నలు వేసి పరీక్ష చేసిన తర్వాత వీళ్ళు అజ్ఞానులే అని ఖాయమైన తర్వాత మాత్రమే మనం వీళ్ళని తినాలి అని మళ్ళీ ఆలోచన వచ్చింది అంచేత ఏం చేసిందంటే పెద్దగా గర్జించింది రే ఎవర మీరు చూస్తే దొంగల్లాగా ఉన్నారు మీ మహా చూస్తేనే అజ్ఞాన మహాలాగా కనిపిస్తున్నాయి ఎక్కడికి పోతున్నారు ఏమిటి మిమ్మల్ని మింగైపోతున్నాను జాగ్రత్త అని కొంచెం గర్జన చేసింది గర్జన చేసేటప్పటికీ ఆ రాజు నిజంగా అక్కడ వెళుతున్న వాళ్ళు ఎవరు ఆ కిరాత రాజ్యం యొక్క రాజు మంత్రి వెళుతున్నారు అది ఆవిడ తెలీదు ఈవిడ ఇంకా అదృశ్య రూపంలో భూత రూపంలో అదృశ్యంగా ఉండే గర్జించింది ప్రత్యక్షంగా కనిపించే రూపం ఇంకా స్వీకరించాల కానీ ఆతరం గర్జించేసింది ఆ వినటువంటి రాజు ఆ మంత్రి కూడా ఈ గర్జనకి ఏమీ భయపడల ఆ రాజు ఎదురు తిరిగి అంతకంటే వచ్చే స్వంత గర్జించి ఏ భూతమా కనిపించకుండా అరుస్తున్నావు ఎవరే నువ్వు నీకేం కావాలి నువ్వు ఏదైనా కావాలి అంటే నన్ను వచ్చి నాకు కనిపించేట్టు నువ్వు మాట్లాడు నీకేం కావాలో కోరుకో నీకు కావాల్సింది తీరుస్తా గానీ నువ్వు గర్జిస్తే భయపడే మనుషులం కాదాం అని చెప్పేసి ఎదురు తిరిగాడు అలా ఎదురు తిరిగేపడికి ఆ కర్కడికి ఓహో వీళ్ళు కొంచెం ధైర్యం కనిపిస్తోంది మింగేస్తాను చంపేస్తాను అంటే భయపడటం లేదు కనుక వీళ్ళ దగ్గర ఏదో సారం ఉన్నది ఏదో సత్తా ఉన్నది ఏమై ఉంటుంది అని కొంచెం ఆలోచించి తన యొక్క స్వరూపాన్ని బయట తన యొక్క రాక్షసి ఆకారం కొండంత ఆకారం తారు మసిలాగా ఉండేటువంటి ఆకారం ఉంది కదండి తాన్ని బయటికి చూపించింది ఆకారం చూస్తే వాళ్ళు భయపడతారేమో అని ఆవిడ అనుకుంది కానీ దానికి కూడా వాళ్ళు భయపడలేదు ఆవిడ చేసినటువంటి వికటాటాసానికి కూడా వాళ్ళు భయపడలేదు ఆ మంత్రి అన్నాడు ఏమిడమ్మా రాక్షసి ఏమిటి ఆర్భాడతాను ఎందుకీ గోళ నువ్వు ఆర్భాడం చేస్తే మేమైనా భయపడతామనుకుంటున్నావా ప్రాణాలకు జంకుతామనుకుంటున్నావా ఈ ఆడంబరం ముఖ్యం కాదు ఏదైనా కార్యసాధన కావాలంటే సామోపాయం చూసుకోవాలి నీకేదన్నా మా వల్ల కనుక పని కావలసి ఉంటే బతిమాలు చేయించుకో మా దగ్గరికి మా రాజుగారి దగ్గరికి వచ్చి కోరిన యాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఇంతవరకు ఒక్కళ్ళు కూడా వ్యర్థంగా పోలేదు నువ్వు కోరితే కాదనవు అంతేకాని ఇటు చేస్తే మేం భయపడే మనుషులం కాదు అంచేత నువ్వు ఏర్పాటాలు నీకేం కావాలో తేల్చి చెప్పు అన్నాడు ఈ మాట వినేటప్పటికి కర్కటి రాక్షసికి మరింత ఆశ్చర్యం కలిగింది ఏమిటంటే వీళ్ళు ప్రాణాలకు భయపట్టంలా ప్రాణాలకు భయపట్టం లేదు పైగా మానవాతీతమైనటువంటి దయ్యమో భూతమో అంటే అందరూ గడగడలాడిపోతుంటే ఈ శక్తి మానవాతీత శక్తి అని కూడా వాళ్ళు భయపట్టంలా కనుక వీళ్ళని చూస్తే వీళ్ళలో ఏదో కొంచెమైనా ఆత్మజ్ఞాన రేఖ ఉందేమో అని అనుమానం కలుగుతుందయ్యా కనుక మనం తొందరపడరాదు లోపలనుకుని పైకి మాత్రం గంభీరంగా ఏమందంటే ఏమయ్యో మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకో కొంచెం స్నేహం కలుగుతుందయ్యా ఆ స్నేహబుద్ధి కలవడం వలన మీ మీదకి నేను క్రూరంగా దూకలేకపోతున్నాను కనుక మీ వివరాలు ఏమిటో చెప్పండి అంది అట్లా అన్నాక ఆ మంత్రి గారు ఏమన్నారంటే రాక్షసి మేము రాజులం ఈయన మా మహారాజుగా కిరాత మహారాజు ఈయన నేనేమో ఆయన మంత్రిని మేమిద్దరం ఎందుకు తిరుగుతున్నామంటే నీ పోటీ దుర్మార్గులు ఎవరైనా మా రాజ్యం మీద పడి మా ప్రజల్ని మరి బాధిస్తారేమో నిర్దేశ్యంతో దుర్మార్గుల్ని సంహరించడం కోసం తిరుగుతున్నాం దుర్మార్గుల్ని సంహరించడం రాజులకి పని కదా కనుక జాగ్రత్తగా ఉండి కబరదార్ అన్నాడు ఈ మాట అనేసరికి ఈ కర్కడి రాక్షసికి ఒళ్ళు వండిపోయింది ఆవిడ వెంటనే మంత్రితో మాట్లాడడం మానేసి రాజువక్క తిరిగి కిరాత మీ మంత్రి చాలా దుర్మార్గులా కనిపిస్తున్నాడు అసలు వాడు మాట్లాడటమే చేత కాకుండా రాజులు ఎప్పుడూ కూడా నేర్పుగా మాట్లాడాలి నేర్పుగా మాట్లాడేవాళ్ళనే పక్కన పెట్టుకోవాలి అప్పుడే రాజులకి మంచి పేరు వస్తుంది నువ్వేమన్నా రాజునని చెప్పుకుంటున్నావు మరి ఈ మంత్రి ఏమో ఇట్లా క్రూరంగా మాట్లాడుతున్నాడు కనుక ఈ రకంగా మాట్లాడినైతే నీకే అప్రదీష్లు వస్తుందా కనుక నువ్వు ఇటువంటి మంత్రులను దేగండి తొలగించి పారేసి దగ్గర పెట్టుకోబోకు రాజుకైనా మంత్రికైనా మంత్రం ఏమంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాల్లో ఉత్తమమైన జ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అనేదే రాజ ఆత్మజ్ఞానం ఉన్నవాడే రాజుగా ఉంటానికి అర్హుడు కనుక నీకు గాని నీ మంత్రికి కానీ ఆత్మజ్ఞానం గనక ఉన్నట్టు అయితే మిమ్మల్ని నేను బతకనిస్తాను రాజ్యం చేసుకుని మీకు గనక ఆత్మజ్ఞానం లేకపోయినట్లయితే మీ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళని బతకనేను జాగ్రత్త అనుకుంటున్నావు మీకు ఆత్మజ్ఞానం ఉందో లేదో నాకు కొంచెం సందేహంగా ఉంది నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను నా ప్రశ్నలకు గనక మీరు సరియైన సమాధానాలు చెబితే మీకు ఆత్మజ్ఞానం ఉంది తృప్తి నేను మిమ్మల్ని రాజ్యం చేయనిస్తాను బతకనిస్తాను అది కనుక లేకపోయినట్టయితే మిమ్మల్ని బతక నేను కబడతారు అని మళ్ళీ ఇంకోసారి గర్జించింది గర్జిస్తే ఆ రాజుగారు చిరునవ్వు నవ్వి ఎందుకమ్మా ఈ గర్జనలన్నీ నీకు కావాల్సిన అడుగు అని గర్జగా చెప్పేశాడు అనేటప్పటికీ ఎప్పుడైతే కిరాజు రాజు అడుగు అనేశాడో కర్కటి రాక్షసి ఒక్కసారిగా విజృంభించేసి శర పరంపరగా పుంఖాను పుంఖంగా తన ప్రశ్నలు గుప్పించసాగింది ఏకస్యా అనే ఏక సంఖ్యస్యా కశ్యాణోరంబుధేరివా అంతర్బ్రహ్మాండ లక్షాణివా అని ప్రారంభించింది ప్రశ్నలు ఒకే వస్తువు ఉంది కాని అదే అనేక సంఖ్యల వస్తువులుగా కనిపిస్తూ ఉంటుంది అది అణువులాగా సూక్ష్మంగా ఉంటుంది కానీ సముద్రంలాగా అఖండంగా ఉంటుంది లక్షల లక్షల బ్రహ్మాండాలు బుడగల్లాగా దానిలో కలిసిపోతూ ఉంటాయి ఆ వస్తుంది ఇది మొదటి ప్రశ్న ఇలా ప్రారంభమైనటువంటి ప్రశ్న ప్రవాహం గడగడా సాగిపోయి మొత్తం కలిపి డెబ్బై రెండు ప్రశ్నలు తేలాయి చివరి ప్రశ్న ఏమిటంటే కచిదేవ విశ్వం కింసారతివల్గసి హంసి పాసి భవస్యవా స ద నూనం భవస్యమలవ్వద నశ్వశాచ అన్నది అంటే కోటాన కోట్లు కలిగినటువంటి ఈ విశ్వాన్ని విస్తరింపజేసిన వారు ఎవరయ్యా నువ్వు బ్రతుకంతా వ్యవహారాలు చేస్తూనే ఉన్నావు కదా కొందరిని చంపుతున్నావు కొందరిని రక్షిస్తున్నావు ఇదంతా ఏ నీలో ఉండబట్టి చేయగలుగుతున్నావు ఎవరి దర్శనం లభించబట్టి నువ్వు నిర్మల స్వరూపుడవై తద్భిన్నుడవు కాకుండా జీవిస్తున్నావు నువ్వు బతికుండాలనుకుంటే ఆ రహస్యం నాకు చెప్పు అంది ఇది డెబ్బై ప్రశ్న ఇలా అడ్డు ఆపు లేకుండా డెబ్బై రెండు ప్రశ్నలు వేయటంలో కర్కటి రాక్షసి హృదయంలో ఉన్నటువంటి నిగూఢ ఆలోచన ఏమిటంటే ఒకడు బ్రహ్మ నిష్ణాతుడు గనక వాడు కేవలం వేదాంతిగా మాత్రమే ఉండడు వాడి బుద్ధిశక్తి వాడి యొక్క ధారణాశక్తి వాడి యొక్క కార్య నైపుణ్యము ఇవన్నీ కూడా అపారంగా వృద్ధి చెందిపోతాయి ఇది శాస్త్ర రహస్యం బ్రహ్మవిద్యోపదేశం పొందే అర్హత ఉండాలంటేనే అలాంటి మేధా సంపద అలాంటి కార్యదక్షత ఇవన్నీ కూడా ఉండి తీరాలి అందుకనే బ్రహ్మ విద్యార్థిగా వచ్చినటువంటి నచికేతో ముని కుమారుడికి యమధర్మరాజు మునుముందుగా ఏం చేశాడంటే నాచికేత చేయనం అనేటువంటి క్లిష్టాతి క్లిష్టమైనటువంటి యజ్ఞ ప్రక్రియను ఏకధాటిగా ఉపదేశించాడు అప్పుడు నచికేతసుడు ఆ యజ్ఞ విధానం అంతా కూడా ఒకే ఒక వినికిడిలో ఏకసంత్రాహిగా ధారణ చేసి మళ్లీ ఏకరూ పెట్టేశాడు అలా ఏకరూ పెట్టేసరికి యమధర్మరాజు తృప్తిపడి ఇక కాదనలేక బ్రహ్మ విద్యోపదేశం చేశాడు ఈ గదంతా కూడా కఠోపనిషత్తులో మనకు లభిస్తాను కర్కడీ రాక్షసు కూడా అదే ప్రక్రియలో ఈ కిరాత రాజుగారి బ్రహ్మ సిద్ధి ఎంతటిదో తెలుసుకోవాలనేటువంటి సంకల్పంతో డెబ్బై రెండు ప్రశ్నల బాణాలను ఏకధాటిగా సంధింపజేసింది ఈ పిడుగులకు ఎదుటి వాళ్ళిద్దరూ ఏమీ జంకినట్టు కనిపించలే కానీ వాళ్లలో మంత్రిగారు మాత్రం కొంచెం విసుగు కనిపించాడు అందుకేనేమో ఆయన రాజుగారు కంటే ముందుగానే గొంతు విప్పి ఇలా అనేశాడు రాక్షసి తల్లి ఈ పాటి ప్రశ్నలకు మా రాజుగారి దాకా ఎందుకమ్మా నేనే చెప్పేస్తా విను ఏది ఏమైనా నువ్వు అన్ని పరమాత్మతత్వానికి సంబంధించిన ప్రశ్నలే వేశావు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రశ్నలు వేశావనే పేరే కానీ చాలా చోట్ల వేసిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ వేశావు కొన్ని చోట్లేమో మాటలు మార్చి పాత ప్రశ్నలే వేసేసావు ఇంకా కొన్ని చోట్లేమో ఒకే సిద్ధాంతం కింద ఉపసిద్ధాంతాలుగా కథార్థాలైపోతున్నటువంటి వాటినే మళ్ళీ ప్రశ్నలుగా వేసేసావు కనుక ఏం చేస్తానంటే నేను అలాంటి ఒకే రకము ప్రశ్నలన్నీ ఒకే చోటుకి చేర్చి నీకు సమాధానాలు చెప్పేస్తాను నువ్వు కొంచెం జాగ్రత్తగా వినాలి ప్రశ్నలు వేసేటప్పుడు మా ధారణాశక్తిని పరీక్షిద్దామని నువ్వేదో పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసినట్టున్నావు మేము సమాధానాలు చెప్పేటప్పుడు నువ్వు అంతకంటే జాగ్రత్తగా వినుసుమా ఏమిటంటే మొదటి ప్రశ్నలు ఇలా అడిగావు ఏమన్నావు నువ్వు ఏకస్యానేక సంఖ్య కశ్యాణోహుధేరివా అంతర్ బ్రహ్మాండ లక్ష్యాణి లీయంతే బుద్బుదా ఇవా అన్నావు నువ్వు ఒకనొక పదార్థం ఉంది అది అణువంత సూక్ష్మమైనది ఎందుకంటే అది ఏ ఇంద్రియాలకి దొరకదు కానీ దానిలోంచి లక్షలకు లక్షల బ్రహ్మాండాలు నీటి బుడగల్లాగా జన్మించి మళ్లీ దాంట్లోకే లయించిపోతున్నాయి ఆ విధంగా చూస్తే అది సముద్రంలాగా అనంతంగా కనిపిస్తోంది దానిలో అలల్లాగా బుడగల్లాగా నరుగుల్లాగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా జన్మించి లయించిపోతున్నాయి కనుక దానికి అనేక ఉపాధులు ఉన్నాయి అనిపిస్తోంది ఇలా అణువై ఉంటూ కూడా సముద్రంలాగా సర్వాధారంగా ఉండేటువంటి వస్తువేది అని ప్రశ్నిస్తున్నావు ఈ ప్రశ్నలో అణువు అనంతము అని రెండు పదాలను నువ్వు చాలా తెలివిగా వాడేశావు అణువు అంటే ఏమిటి ఏ ఇంద్రియానికి దొరకదు పరమాత్మ ఇంద్రియాలకు మాత్రమేగాక మాటలకు మనస్సుకు కూడా దొరకడు అందువల్ల పరమాత్మ అణువు కంటే కూడా సూక్ష్ముడు మనకు అణువు చిన్న వస్తువు లేదు కనుక పరమాత్మను అణువు అని ఈ పరమాత్మ నుంచే సమస్త బ్రహ్మాండాలు జన్మిస్తున్నాయి అందువల్ల పరమాత్మ ఒక సముద్రమని అందులోని తరంగాలే బ్రహ్మాండాలని వర్ణించడంలో కూడా తప్పులేదు అయితే పరమాత్మలోంచి బ్రహ్మాండాలు ఎలా పుడుతున్నాయి పుట్టకముందు అవి ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు ఈ ప్రశ్నలకు విత్తు చెట్టు ఉదాహరణే బాగా సమాధానంగా అతుకుతుంది విత్తులోంచి చెట్టు వచ్చింది అది అందరికీ తెలుసు చెట్టు బయటకు రాకముందు అది ఎక్కడ ఉంది విత్తులోనే ఉంది అని చెప్పాలి ఆవిగింజ వంటి మర్రి విత్తులో చిన్న కొండ మర్రి చెట్టు దాగి ఉంది అంటే నమ్మడానికి శక్యమాది నమ్మకపోతే ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి అంచేత ఆ జట్టు విత్తులోనే ఉంది కానీ చెట్టు రూపంలో లేదు సూక్ష్మరూపంలో ఉంది అని చెప్పాలి అలా అంటే ఆ చెట్టు విత్తనంలో కేవలం సద్రూపంగానూ లేదు కేవలం అసద్వంగానూ లేదు అని చెప్పినట్టు అవుతుంది అంటే ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పడానికి వీలు ఈ మొత్తం భావాన్ని సంగ్రహంగా చెప్పాలంటే చెట్టు విత్తనంలో రూపంగా ఉంది అని చెప్పాలి అంటే మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే ఉండి కూడా లేనట్టుగానే ఉంది అని చెప్పాలి ఓ రాక్షసి ఈ విధంగా గనక ఆలోచించినట్టయితే ఉపాధి భేదంచేత అనేక రకాలుగా ఉంటూ కూడా సముద్రంలాగా అనంతంగా ఉంటూ అణువులాగా సూక్ష్మంగా కూడా ఉంటూ కోట్ల కోట్ల బ్రహ్మాండాలకు ఆధారంగా ఉండగలిగేది అట్లాగే ఈ జగత్తనే మహావృక్షానికి బీజంగా ఉండగలిగేది ఎవరంటే ఒక్క పరమాత్మ మాత్రమే ఇదే నీ మొదటి ప్రశ్నకి సమాధానం మళ్లీ నువ్వు యాభై ప్రశ్నలో ఏమన్నావు ఈ లోకాలనే మహావృక్షం అణుమాత్రంగా ఉన్నటువంటి ఏ బీజంలో దాగి ఉన్నది అణౌ జగ తిష్ఠంతిస్ బీవద్ అని అడిగావు పై సమాధానం ఇప్పుడు నేను చెప్పానే మొదటి ప్రశ్నకి సమాధానం దాంట్లోనే దీనికి కూడా సమాధానం వచ్చేసింది కొంచెం నువ్వు చూసుకో జాగ్రత్తగా మళ్ళీ నువ్వే పదహారో ప్రశ్న ఏమడిగా అంటే సత్తాయా కహ స్వభావ అని అడిగావు సత్తాయా స్వభావ కహ అంటే ఈ ప్రపంచంలో కనిపించే పదార్థాలన్నిటికీ ఒక సత్తా ఒక ఉనికి కనిపిస్తోంది కదా అంటే ఉండటం అనేటువంటి లక్షణం ఉంది కదా ఈ సత్త యొక్క స్వభావం ఏమిటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని ఉద్దేశం అదే ప్రశ్నగా అడిగావు దానికి కూడా ఇప్పుడు సమాధానం వచ్చేసినట్టే లెక్క అదేమిటయ్యా అసలు మరి గురించి నువ్వు ఎక్కడా ప్రస్తావన చేయలేదు కదా అంటావేమో చెబుతా విను ఎలాగంటే సముద్రపు అలలకు ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలోంచే వచ్చింది చెట్టుకు ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది విత్తులోంచే వస్తుంది అలాగే ఈ లోకాలకు లోకంలో ఉండేటువంటి పదార్థాలకు కూడా ఉనికి ఈ సత్తా అస్తిత్వం ఏమన్నా పేర్లు పెట్టు అవి ఎక్కడి నుంచే వస్తాయి మూలమైనటువంటి పరమాత్మలోంచే వస్తాయి ఆ సత్తా అనేది అంతకంటే వేరే దారి లేదు అస్తిత్వం ఏమో పరమాత్మదే అదే దానిలోంచి పుట్టిన పదార్థాలన్నింటిలో కూడా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది అంటే ఆ సత్తయే ఈ పదార్థాలన్నింటిలో కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ సమన్వయం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలోంచే వచ్చేస్తుంది కనుక నీ ఒకటో ప్రశ్న ద్వారా యాభై ఎనిమిదవ ప్రశ్నకు పదహారవ ప్రశ్నకు కూడా ఒకేసారి సమాధానం వచ్చేసింది అని మంత్రి ఈ విధంగా ప్రారంభించి కర్కటి రాక్షసి వేసిన ప్రశ్న అన్నింటినీ కూడా విశ్లేషించి దూరం దూరంగా ఉన్న వాటిని కూడా ఒకే జాతి ప్రశ్నన్నిటినీ ఏరి ఏరి ఒకే చోటికి తెచ్చేసి అన్నిటికీ పరమాత్మతో సమన్వయం కల్పించి చూపించేసరికి కర్కటి రాక్షసి నివ్వెరబోయి ఆనందంతో కేరిద్దలు కొట్టేసింది అది గమనించి మంత్రిగారు ముగింపు మాటగా ఇలా అన్నాడు ఓ రాక్షసి తాత్విక ప్రశ్నలు వేశావు పరమాత్మ తత్వ సిద్ధాంతం చెప్పేశాను నన్ను గందరగోళం పెట్టాలని ఒకటి రెండు చోట్ల వేసిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ వేసేశావు వాటి సమాధానాలు కూడా నా మాటల్లోనే ఉన్నాయి నేను అన్నిటికీ సమాధానం చెప్పలేదు అనుకోబోకు సమాధానం వచ్చేసింది నువ్వు వెతికి చూసుకో మొత్తం మీద ఈ మొత్తం డెబ్బై రెండు ప్రశ్నలు గనక కలిపి చూసినట్లయితే సారాంశం ఏమిటంటే అద్వితీయము చిన్మాత్రము అయిన పరమాత్మతత్వాన్ని నువ్వు లోపల భావన చేస్తున్నావు ఇది ఖాయం నేనికి రెండో మాట లేదు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఈ ముగింపు మాట వినేసరికి కర్కటి రాక్షసికి మహా సంతోషం అయిపోయి రాజా నీ మంత్రి ఏదో అనుకున్నా చాలా మంచివాడయ్యా ఇతని వాక్ ప్రవాహం చాలా పవిత్రంగా ఉంది ఇంతకు నాకు కావలసింది మంత్రి అభిప్రాయం కాదు నీ అభిప్రాయం నాకు కావాలి నా ప్రశ్నలకు నువ్వేమంటావో చెప్పు నీ మాట నాకు కావాలి అన్నది అలా అనేసరికి ఆ రాజుగారు ఇలా చెప్పసాగాడు ఓ రాక్షసి నీ చిత్తం చిత్పదార్థాన్ని ఆశ్రయించుకుని ఉన్నది జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే మూడు అవస్థలను దాటి ఉంటూనే ఈ మూడు అవస్థలలోనూ కూడా అనుగతంగా ఉండేది అలా ఉంటూనే వాటికి సాక్షిగా ఉండేది అనే పదార్థాన్ని తురీయము అంటారు అదే చిత్పదార్థం ఏ చిత్తం ఇలాంటి చిత్పదార్థాన్ని ఆశ్రయించుకుని ఉంటుందో అలాంటి చిత్తం అన్ని రకాల సంకల్పాలను విడిచిపెట్టేస్తుంది అలాంటి చిత్తం కొంచెం సంకోచం చెందితే సత్వము అసత్వం అంటే ఉండటము లేకపోవడం భావము అభావము అంటే కనిపించడం కనిపించకపోవడం ఇలాంటి అంచులు రెండేసి ఏర్పడతాయి దానికి అదే సృష్టి ఒకే పదార్థం దానికే రెండు అంచులు ఏర్పడ్డాయి ఏమని భావము అభావము సత్వము అసత్వం ఇలాగ వీటి రెండు కోటులు అంటారు రెండు అంచులు అణువుగా ఉండేటువంటి వస్తువుకి రెండు అంచులు ఏర్పడతాయి అలా ఏర్పడితే దాని పేరే సృష్టి ఈ దీనివల్ల నుంచి వస్తోంది చిత్తంలోంచి వస్తోంది అదే చిత్తం పరిపూర్ణంగా వికాసాన్ని పొందితే ఇక మళ్ళీ దాంట్లో అంశులు లేవు అంశులు లేవంటే అర్థం ఏమిటి ఖండాలు లేవు ఖండాలు లేవంటే అర్థమేమిటి అది శాశ్వతం అది సన్మాత్రం అది పరబ్రహ్మం దాన్ని గురించి నువ్వు అడుగుతున్నావు అమ్మ రాక్షసి మా మంత్రి మీ ప్రశ్నల్లో కొన్నిటికి సమాధానాలు చెప్పి మిగిలిన వాటికి కూడా సమాధానాలు వాటితో వచ్చినట్టే అని తేల్చి అయినా నేను అతను విడిచిపెట్టిన వాటికి కూడా విడివిడిగా సమాధానాలు చెబుతాను కొంచెం జాగ్రత్తగా వేరు నువ్వు చాలా ప్రశ్నల్లో పరమాత్మని గురించి మాట్లాడుతూ అణువు అణువు అన్నావు శబ్దప్రయోగం అలా చేసావు మొట్టమొదటి ప్రశ్నలోనే అణువు అనేటువంటి పదాన్ని ప్రయోగించావు మా మంత్రి గారు అర్థం చెబుతూ పరమాత్మ ఆకాశం కంటే కూడా చాలా సూక్ష్మమైనటువంటి వాడు గనక అంటే పరమాత్మ ఏ ఇంద్రియాలకు అందడు గనుక ఆయనను అణుగొ అనవచ్చును అని చెప్పాడు నువ్వు తెలివి తక్కుతనంగా ఈ మాట ఒప్పేసుకున్నావు ఆవగింద సూక్ష్మైనదే ఆకాశము సూక్ష్మమైనదే అంత మాత్రం చేత ఆకాశాన్ని ఆవగిందతో బలతచ్చునా మరి నువ్వు ఒప్పేసుకున్నావేమిటి ఆకాశం ముందు ఆవగింద ఎటువంటిదో పరమాత్మ ముందు ఆకాశం అటువంటిది ఇక ఆయన ముందు అణువు అనేది ఎటువంటిదో నువ్వే ఆలోచించుకో అలాంటి అణువును తెచ్చి దానికి పరమాత్మతో పోలికి పెడుతున్నావే అది సముచితమా మరైతే వేదంలో అణోరణీయాన్ అని ఒక చోట యేషోణు ఆత్మ అని మరో చోట ఇలాంటి వాక్యాలున్నాయి కదా వాటిల్లో పరమాత్మ అణువు కంటే అణువని పరమాత్మే అణువని పదప్రయోగాలు చేశారు కదా వేదమే స్వయంగా పరమాత్మను పరమాణువుతో పోల్చి చూతుంటే నువ్వు ఆక్షేపిస్తావేమిటయ్యా అని ఎదురు ప్రశ్నేస్తావేమో నేను చెప్పేది కొన్ని జాగ్రత్తగా విను నువ్వు చెప్పిన వేదవాక్యాల్లో వేదమాత పరమాత్మను అణువుతో పోల్చలేదు మాయ వల్ల పరమాత్మ అణువు కంటే కనిపిస్తాడు అని చెప్పింది కనుక అణుపదాన్ని నువ్వు ఉపయోగించినటువంటి సందర్భం వేరు నువ్వు ఉపయోగించిన తీరు వేరు వేద పరమాత్మ వేదమాత ఉపయోగించినటువంటి సందర్భం వేరు ఆ తీరు వేరు పరమాత్మను అణువుతో పోల్చడం మాత్రం తగదు అయినా నువ్వు ఆ ప్రయోగం చేశావు గనక దానిని ఏదో రకంగా సమర్థించాలనే ఉద్దేశ్యంతో మా మంత్రి గారు అలా చెప్పుంటారు నిజానికి పరమాత్మ స్థూలము కాదు సూక్ష్మము కాదు మరి దాన్ని ఎలా చెప్పాలి అది మాటలు గందదు అని రాజుగారు ఈ విధంగా ప్రారంభించి కర్కటి ప్రశ్నలకు మళ్లీ మరో రకమైనటువంటి ప్రక్రియలో సమాధానాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు చిట్ట జీవులకి కరకటి అడిగినటువంటి డెబ్బై రెండవ ప్రశ్నని తీసుకున్నాడు ఆ ప్రశ్న పెద్ద శ్లోకంలో వేసింది ఆడ దాని రెండు భాగాలు చేశాడు ఆయన ఆయన ఏమన్నా అమ్మా దీంట్లో రెండు భాగాలున్నాయి మొదటి భాగం ఏంటంటే హంసి పాసి ఇది ఒక భాగం అన్నాడు దానిమీద విశ్లేషణ చేస్తున్నాడు కిరాతరాజు గారు ముందరు ఈ ప్రశ్నకి అర్థం ఏమిటో చూస్తున్నాడు ఆయన కోటాన కోట్ల జీవులున్నటువంటి ఈ విశ్వాన్ని విస్తరింపజేసిన వాడెవడు నువ్వు బతుకంతా వ్యవహారాలు చేస్తూనే ఉన్నావు కదా కొందరిని చంపుతున్నావు కొందరిని రక్షిస్తున్నావు ఇదంతా ఏ సారం నీలో ఉండబట్టి చేయగలుగుతున్నావు ఇది ప్రశ్న ఈ ప్రశ్న చివరి భాగంలో అవిడేమడిగిందంటే అంటే రెండో భాగంలో ఏమైందంటే కిందూనం భవస్యమృత అమల దృగ్వద స్వశాంత్యి అన్నది ఓ అమల దృక్ నిర్మలమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడా అంటే నువ్వు నిర్మలమైన దృక్స్వరూపడపై ఉన్నావు కదా దానికంటే భిన్నుడవు కాకుండా జీవిస్తున్నావు కదా ఎవరి దర్శనం వల్ల నీకు ఈ స్థితి లభించింది రెండో ప్రశ్నే ఒకే శ్లోకంలో రెండు ప్రశ్నలున్నాయి రాజుగారు సూటిగా సమాధానం ఇలా చెబుతున్నాడు ఏమని ద్వైతే నుందరతర స్వమనుజ్జితేన ం సుషుప్తిసృశా ఐక్యంగత స్థితిగమాగమము స్థితం తను జగత్పరమా ప్రౌమైన శ్లోకం అవబోధా ఐక్యంగత సుందరతరం స్థితిగమాగమముక్త అనుజ్జితే సుషుప్తి సదృశేనా ద్వైతేన ఏవం ఇం స్థితం తను జగత్ పరమార్థపిండ ఇది ఈ శ్లోకం చెబుతుంది ఏముంటోంది ఇప్పుడు ద్వైతం కనిపిస్తోంది నానాభేదాలు కలిగినటువంటి ప్రపంచం అంతా కనిపిస్తోంది కానీ ఇప్పుడు కూడా ఈ ద్వైతం నా ఆత్మతత్వాన్ని వదిలిపెట్టి విడిగా లేదు ఎలాంటి ఆత్మతత్వాన్ని ఏకస్వరూపంగా ఉన్నది ఆనంద స్వరూపమైనది సృష్టి స్థితి లయలు లేనిది అయిన నా ఆత్మతత్వాన్ని అది వదిలిపెట్టి లేదు అందుకే ఈ ప్రపంచం నాకు మెళుకు వచ్చినాక నిద్రలాగా ఉంది మెళుకు వచ్చిన తర్వాత నిద్రా ప్రపంచం ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది నాకు ఈ ప్రపంచం ఈ కనిపించే ప్రపంచ ద్వైతం ఇలా ఉంది కనుక ఈ క్షుద్రమైన జగత్తంతా నాకు పరమాత్మపిండంలాగానే కనిపిస్తోంది పరమాత్మపిండంగానే ఉంది అంటే గడ్డగట్టిన పరమాత్మగా ఉంది నాకు ఈ ప్రపంచమంతా అన్నాడు రాజు ఇదే ఆ రాజుకు లభించినటువంటి అసలైన దర్శనం ఇలాంటి దర్శనం లభించింది కనుక నేను అద్వితీయ బ్రహ్మైక స్వరూపుణ్ణే అని తేల్చి చెప్పేసినట్టయిపోయింది కిరాత రాజు ఇంత ధాటిగా ఆత్మతత్వ ప్రతిపాదన చేసేసరికి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 మీరు నాకు వరాలు ఇవ్వటం కాదయ్యా మీకే నేను వరాలు ఇవ్వదలుచుకున్నాను కోరుకోండి ఏం కావాలో కోరుకోండి అన్నది ఆ మాట అనగానే వాళ్ళిద్దరూ కలిసి ఇలా అడిగేశారట ఏమని రాక్షసి మా ప్రాంతాల్లో ఈ మధ్య విషూచికా వ్యాధి అంటే కలరా వ్యాధి బాగా వ్యాపించేసింది చాలామంది జనం మరణిస్తున్నారు ఎవరైనా సత్పురుషులు కనిపిస్తారేమో ఈ వ్యాధి నివారణకు మంత్రోపదేశం ఏదైనా చేస్తారేమో అనేటువంటి ఆశతో మేము అన్వేషణ చేస్తూ ఇటోడు తిరుగుతున్నాం ఇప్పుడు ఆ వ్యాధి స్వరూపిణిమైనటువంటి నువ్వే సాక్షాత్గా దొరికేశావు అగ్నులై పొరపాట్లు చేసేవాళ్ళని పొట్టన నీ పని అందులో తప్పులేదు అదుపు లేకుండా పెచ్చు పెరిగిపోయేటువంటి నీబోటి వాళ్లను అంకుశం వేయడం అది మా పని రాజులుగా మేం చేయాల్సిన ఇప్పుడు నువ్వేమో మాకు దొరికావు కనుక ఇక నుంచి ఏ జీవిని హిమసించను అని చెప్పి మనకు వరం ఇచ్చేసి అన్నారు ఆ మాటలు విని రాక్షసి ఏమీ కోపగించుకోలేదు చాలా సంతోషంగా తథాస్తు అనేసింది జై గురుదత్త